ఒకసారి భాష్యకారులు ఉండరు చూద్దాం చాలా రోజులైన భాష్యం చూసి ప్రాణఃప్రాజ్ఞ బీజాత్మా తత్కార్యభేద హీ ఇతరే స్థిత్యంతా అది ప్రాణ అని మొదలుపెట్టాడు ఇన్ని వాదాలని ఖండించుకుంటూ వస్తూ ప్రాణ ఇది ప్రాణ విదహ అని మొదలుపెట్టారు అక్కడ ప్రాణ అంటే ఎవరో తెలుసు అండి అంటే ఇప్పుడు మీరు అవస్థాత్రే విభాగం మీరు చూసినట్లయితే ఆగమ ప్రకరణం చూసినట్లయితే విశ్వతైజస ప్రాజ్ఞ ఉన్నారు ఈ ప్రా మీ ఇది చాలా విస్తారంగా ఒక పది పదిహేను క్లాసులు అదే పాఠం జరిగింది ఏమిటంటే ప్రాజ్ఞ ప్రాణహ అంతఃకరణం విలీనమైపోయి కేవలం లైఫ్ ఫోర్స్ మాత్రమే మిగులుంటే అది నిద్రావస్థ దాంట్లో దేహాభిమానం విలీనమైపోతుంది అంతఃకరణం విలీనమైపోతుంది లైఫ్ ఫోర్స్ ఒక్కటి మిగిలి ఉంటుంది దట్ ఈస్ ది ప్రాణ అదే ప్రాజ్ఞ ప్రకృష్ట ఘన చైతన్యం అంటే ప్రకృష్ట ఘన చైతన్యం అంటే అర్థం ఏంటంటే అన్ని విభాగములు దాంట్లో విలీనమైపోయి ఉన్నాయి అని అన్ని విభాగాలు దాంట్లోనే విలీనమైపోయాయి ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు పది బంగారు ఆభరణాలు పది రకాల వేరువేరు బంగారు ఆభరణాలు తీసుకుని వాటిని ఒక క్యూస్ క్రూస్ బుల్లో వేసి మఫుల్ ఫర్నెస్లో పెట్టారనుకోండి అప్పుడు మొత్తం అన్నీ కరిగిపోయి బంగారకు ముద్ద వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఏమయ్యాయి ఈ విభాగాలన్నీ ఏమయ్యాయి ఆ ఉన్నాయి ఆ ముద్దలో కానీ వెళ్ళిపోయాయి మీరు ఓపికగా కూర్చుని ఆ ముద్దని సాగతీసి ఇటు తీసేట తీసి మళ్ళీ అన్నీ యువతలకు లాగచ్చుకోవడాను కమసాలవాడికి ఒక పదిహేను రోజులు టైం ఇస్తే అన్నీ లాగి పెడతాడు యువతలకు సో మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏహాభిమానము మనస్సు ఈ జగత్తు యొక్క విభేదములు ఈ విభాగములు ఈ సర్వము కూడా విలీనమైపోయి శుద్ధ చైతన్య ఘనము అంటే ఏరుక యొక్క ముద్ద ఎటువంటి ముద్ద ఎటువంటి విభాగములు లేని ముద్ద ఆ రూపంగా ఉంటారు ఆ రూపానికే ప్రాణ అని పేరు అదే ప్రాజ్ఞ అదే బీజాత్మ అంటే బీజస్వరూపము బీజతత్వము ఎందుకంటే మొన్నాడు జాగ్రత్త వస్తంతా దాని నుంచి పుట్టుకొస్తుంది ఒకవేళ స్వప్నం చూసినట్లయితే దాని స్వప్నం పుడుతుంది ఇది సమస్య వ్యష్టి లెవెల్లో మీకు చెప్పాను అక్కడ వ్యష్టి లేదు మీరు గుర్తుంటే ఆగమ ప్రకరణం వ్యష్టిని అంగీకరించారు సమష్టినే స్వీకరిస్తారు ఆ బీజాత్మ హిరణ్య గర్భతత్వము హిరణ్య గర్భతత్వము దే ఏ ఈశ్వరతత్వంలో విలీనం అవుతుందో ఆ ఈశ్వరుడు సమష్టి ఈశ్వరుడు అక్కడ మొదలుపెట్టాం అంటే ఒకటి జగత్ సమష్టి ఈశ్వర జీవ భిన్న ఈ జీవ విభాగం కంటే భిన్నమైన ఈశ్వరుడు అని మొదలుపెట్టాం అది మొదలుపెట్టి ఇక్కడ వరకు స్థిత్యంత ఇక్కడ స్థితి రీతి స్థితి విధా ఎన్ని వాదాలు మనము లెక్క వేసేము అంటే ఉన్నాయి ఓ ముప్పై నలభై వాదాలు తక్కువ లేవు ఇన్ని వాదాలు చెప్పావు ఇవన్నీ ఇవన్నీ ఏమిటంటే కాల్పనికములు మాత్రమే ఒకే ఆత్మతత్వమునందు ఇన్ని వాదాలు కల్పిస్తున్నారు అనే అభిప్రాయం ఇది ఎలా ఇది ఎలా ఇప్పుడు నేను ఇలా కూర్చుంటాను కూర్చుని నేను అని దేహమును నేనని దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను పరిచ్ఛిన్న వ్యక్తిని అంటాడు ఈ వ్యక్తి ఏమిటి శుద్ధ ఆత్మ చైతన్యం మీద ఒక కల్పన నేను వ్యక్తిని ఆ ఫలానా వ్యక్తి నా భార్య అంటాడు ఇప్పుడు ఈ భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యక్తి ఉంటే వచ్చిందా ఈ వ్యక్తి లేకుండా వచ్చిందా ఈ వ్యక్తి ఉంటే వచ్చింది కాబట్టి ఈ వ్యక్తి ఈ వ్యక్తి యొక్క ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటాయో అన్నీ కూడా శుద్ధ ఆత్మ చైతన్యం కల్పనలు ఆ శుద్ధ నిర్గుణ పరబ్రహ్మయందు మీరు ఒక జగత్ కారణం ఈశ్వర అని ఒక కల్పనతో మొదలుపెట్టారు మొదలుపెట్టి స్థితి ఎంత స్థితి అనేది ఒక దాన్ని కల్పించారు ఈ స్థితియే ప్రధానము సృష్టి లయములు ప్రధానం కాదు స్థితియే ప్రధానము అని మొదలుపెట్టారు అని ఈ కల్పన దాకా వచ్చారు ఈ కల్పనలన్నీ కూడా కల్పన వాటి పేరు దాని ఇంకేమంటారు దాన్ని పెట్టిన పేరుని బట్టి తెలుస్తుంది అదేమిటోనో సత్యం ఏమిటి ఆత్మచైతన్యం ఒక్కటి సత్యము అదేంటున్నారైనా సర్వే చేహతు సర్వదా అనే మాట మిగిలి ఉంది అది కూడా చెప్పేస్తే అప్పుడు ఎదురికి వెళ్ళచ్చు భాష్యంలో సో అందాము సర్వే చేహతు సర్వదా అంటే సర్వే చేహతు సర్వదా అంటే ఈ లోకంలో అన్ని కాలాలలోనూ అన్ని రకముల వాదములు ఈ విధంగా వచ్చు తునే ఉన్నది కింద కూర్చోగలరా కూర్చులో కూర్చుంటారా పోండి కూర్చుంటే ఇంకా డిస్టైనా ఈ విధంగా ఈ వాదాలు ది లిస్ట్ ఈస్ నాట్ ఎగ్జాస్ట్ ఇంకా ఉంది ఇలా ఇంకా ఉందంటే ఆనాటికే ఉంది ఇంకా లిస్టు ఆనాటితో అయిపోలేదు తర్వాత కూడా సమాజం ముందుకు నడుస్తుంది ఫిలాసఫర్స్ ఏం చేస్తారంటే సోషల్ కండిషన్స్కి తగ్గట్టుగా ఫిలాసఫీని మోడిఫై చేసే ప్రయత్నం చేస్తారు సోషల్ థింకర్స్ ఏం చేస్తారంటే సమ సోషల్ సిరీస్కి ఫిలాసఫీ స్థాయినిచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు సో అదో ఫిలాసఫీ కింద పెడతారు సామాజిక న్యాయం అనేది ఓ ఫిలాసఫీ అంటాడు ఇట్స్ ఏ సోషల్ ఇష్యూ దాన్ని ఫిలాసఫీ లెవెల్కు పట్టుకొచ్చేస్తారు సో మార్క్సిజం ఈజ్ ఆల్సో సచ్ ఎ థింగ్ ఇట్ ఈస్ ఎ సోషల్ థింగ్ ఇట్ ఈస్ ఆ సోషల్ థింకింగ్ ఒక ఫిలాసఫీ స్టేటస్ ఇస్తే దానికి అదో ఫిలాసఫీ అయి కూర్చుంటుంది ఈ విధంగా సమాజంలో అనేక వాదాలు వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా ఒకే ఆత్మతత్వమునందు కల్పితములు ఇప్పుడు ఈ సర్వే చేహతు సర్వదా దగ్గర ఏమిటి ఇంకా ఇవి ఎట్సెట్రా లాంటిది ఈ ఎట్సెట్రాలో ఇంకేదైనా చెప్పాల్సినవి ఉన్నాయా అంటే అక్కడ టీకాకారుడు ఏమంటాడంటే ఇహలోకే యత్సర్వం కులధర్మ గ్రామధర్మ దేశ ధర్మాది తదపి కల్పన మాత్రమేవా అని అంటాడు కొంతమంది ఏమంటారంటే కులధర్మం ఒకటి ఉంటుంది ఆ కులధర్మమే సర్వము అని అంటాడు అదే దట్ ఈస్ ఎవరి లైక్ ఇప్పుడు కుల పోరాటాలు అవుతున్నాయి ఆ కుల పోరాటాలు నాయకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడికి తత్వం అంటే ఏమిటని అడగాలి అసలు ముందు తత్వం అంటే ఏమిటో చెప్పాలి వాడికి తత్వం అంటే ఈ సృష్టిలో ఇన్ని కనబడుతున్నా ఏదో ఒక్కటే ఉన్నది అది ఏమిటి అని దాని పేరు తత్వము అని ముందు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి బాగా అర్థం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసి అడగాలి అప్పుడు తత్వం అని కులమే తత్వము అని చెప్తుంది అలా ఉంటా ఇప్పుడు కులం పేరుతోటి గర్జన వస్తూ ఉంటాయి కులం ఏమిటో గర్జన కుల గర్జన ఒకటి ఉంటుంది ఆ గర్జన సభకు వెళ్ళి ఆ వేదిక మీద నిలబడి కొన్ని అలాంటి పుట్టుకాడే ఆ సభకు వెళ్ళి వేదిక మీద నిలబడి అయ్యా ఈ సృష్టిలో తత్వం ఒక్కటే ఉందని ఇన్ని తత్వాలు అంటే ఆ తత్వం ఏమిటో మాకు తెలుసు మా కులమే ఆ తత్వము అందు ఒకసారి నా దగ్గరికి ఒక గ్రూప్ వాళ్ళు వచ్చారు అష్టోత్తర శతనామం ఒకటి పట్టుకొచ్చారు ఈ అష్టోత్తర శరీనామానికి మీరేమో అనువాదము వ్యాఖ్యానము మీరు ఏది రాస్తే అది మేము పబ్లిష్ చేసేస్తాం ఫండ్స్ కూడా వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉన్నాయి ఫండ్స్ దేహాలు మీరు ఆలోచించి పబ్లిష్ చేసేస్తామని పక్కకు వచ్చారు అది ఏమిటో పోనీ వాళ్ళంత ప్రేమగాదిగారు మన ఖలి ఉంటే ఏముందో నాలుగు మాటలు రాసిస్తే పబ్లిష్ చేస్తారు బాగుంది కదా అని ఏమిట అష్టోత్తరం అంటే అది ఒక దేవత యొక్క అష్టోత్తరం ఆ దేవత అన్ని కులాల వాళ్ళకి చెందిన దేవత కాదు కేవలం ఒకే ఒక కులానికి చెందిన దేవత అది అష్టోత్తరంలో ఉంటుంది ఆ ప్రసంగం దాన్ని బట్టి నాకు అర్థమైంది అనమాట నేను చెప్పాను నా వల్ల కాదండి దీనికి నేను రాయలేనని నేను మర్యాదగా తప్పుకున్న ఆ పని నుంచి కాబట్టి కులధర్మమే తత్వం అని ఒకడు తర్వాత ఒక కంట్రీ ప్రెసిడెంట్నో లేకపోతే ప్రైమ్ మినిస్టర్నో అడిగారు అనుకోండి వాడేమన్నా అతనే ఉంటాడు దేశ ధర్మమే తత్వము అని ఒక గ్రామం ప్రెసిడెంట్ని అడిగాడు అనుకోండి గ్రామ ధర్మమే తత్వము గ్రామ స్వరాజి హీ ఏకి తత్వ హాయ్ అనేదో అలాగేదో జరుగుతారు కాబట్టి ఈ రకంగా అనేక కల్పనలు సమాజంలో మనుషులు చేస్తూ ఉంటారు నహి వస్తువన్యథాభవతీ ఆత్మ చైతన్యం ఒక్కటివే సత్యము ఆత్మవస్తువు ఇన్ని రూపాంతరాలు చెందే ప్రసక్తి లేదు ఇవన్నీ కూడా కల్పనలే సర్వే చేహతు సర్వత అనే దాంట్లో ఇది వైపుణ్యం చెప్పింది వచ్చేస్తున్నాయి సో ఇక్కడ టీకాకారుడు ఏమంటాడంటే కులధర్మ గ్రామధర్మ దేశధర్మశ్చేత్యేతే సర్వశబ్దేన గృహ్యంతే ఇటువంటి తత్వాల కింద కౌంటు చేయబడతాయి తేషాం ఆత్మని తదజ్ఞానాదేవ కల్పితత్వం స్పష్టయతి ఇతరం ఏంటంటే ఇప్పుడు మనిషి నేను నేను సంసారిని అంటాడు నేను సంసారిని అంటే అర్థం ఎందుకు అలా అంటున్నాడు ఆ నేను యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడం చేత నేను సంసారిని అని అంటాడు అలాగే నేను తండ్రిని నేను తల్లిని నేనిది నేనది నేనిది నేనది అని అంటూ ఉంటాడు కాబట్టి మీరు చెప్పండి ఇది అది తెలుసుకునే వారు మీరవుతారా ఇది అది మీరవుతారా ఇది అది తెలుసుకునేవారు మీరు అవుతారు అంటే ఇది అది అనేవి ఏ చైతన్యంలో ఏ ఎరుకలో ప్రకాశిస్తున్నాయో ఆ ఎరుక మీరవుతారు కానీ ఇది అది మీరైపోతారా అయిపోరు ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు నేనేమిటి ఈ ఇది ఏ ఎరుకలో ప్రకాశించిందో ఆ ఎరుక నేను అలా నేనవుతుంది కానీ కాబట్టి ఇప్పుడు సృష్టి సిద్ధి సృష్టి విధ తత్వం అనుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఆ సృష్టి తత్వము అనే సంకల్ప అనే కల్పన ప్రకాశించే ఎరుక తత్వం అవుతుందా లేదా ఈ సృష్టి తత్వం కల్పన తత్వం అవుతుందా ఆ ఎరుకతత్వం ఈ సినిమాకి వెళ్ళారు ఇంటర్వ్యూల ముందున్న కథ సత్యమా ఇంటర్వ్యూల తర్వాత ఉన్న కథ సత్యమా రెండూ కాదు డాక్యుమెంటరీలు సత్యమా లేకపోతే సినిమా సత్యమా రెండూ కాదు మరి సత్యం ఏమిటండి ఇవన్నీ ముందు వెనక డాక్యుమెంటరీలు మరొకటి మరొకటి ఇవన్నీ దేంట్లో ప్రకాశిస్తున్నాయో అది సత్యం ब आत्मचतन्य तप मिद कल भाष्यं अन्े च सर्वे लौकिकाकता भेद रज्ज्वाव सर्पादय अड़ा त्राड़े त्राड़े ఒకడు దాన్ని చూసి భ్రమపడ్డాడు భ్రమపడి అది పాము అన్నాడు ఆ భ్రమ తొలగిపోతేడు ఇంటికి పోయి పడుకుని తెరిపోతాడు ఆ భ్రమ తొలక్క ముందే ఇంటికి పోయి పడుకుని తెరిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ పది మందిని పోగేశాడు పోగేసి ఆ గట్టి దగ్గర పాము ఉంది అదేమో త్రాచుపాము అది దానికి పడవు ఉంది ఆ పడగ మీదేమో శంఖ చక్రాలు ఉన్నాయి అని ఇలాగే వాడికి ఏవో వాడి ఏవి ఉంటాయి అవి కనపడతాయి అంట నేను మొన్న ఇంట్రడక్షన్ అని టైప్ చేశాను ప్రభుత్వాలతో ఇంట్రడక్షన్ అనేది గోల్డ్ లెటర్స్తో టైప్ చేస్తారు డియూసిఎం చేయాలి కదా డిసియూ అని టైప్ చేశాను నేను అది ఒక పన్నెండు సార్లు చదివా ఒక అమ్మగారు అక్కడ యుఎస్లో ఆరుడో పది సార్లు చదివారు పుప్పాల గారు రెండు సార్లు అయింది చదివారు మాకెవాళ్ళకి అది కనపలేదు ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము మా బుద్ధిలో ఏముంది ఇంట్రడక్షన్ అనే స్పెల్లింగ్ ఉంది అది అక్కడ పడుతుంది బుద్ధిలో ఉన్న స్పెల్లింగ్ అక్కడ పడుతుంది అక్కడ ఉన్న స్పెల్లింగ్ బుద్ధిలో పట్టలేదు బుద్ధిలో ఉన్న స్పెల్లింగ్ అక్కడ పడుతుంది అర్థమైందా మీకు అలాగే అక్కడ పాముంది ఏమంటే అక్కడ పాము లేదు పాము ఎక్కడుంది బుద్ధిలో ఉన్న పాము అక్కడ పడింది అక్కడ ఏదో ఉంది త్రాడు ఉంది త్రా ఏదో ఏది ఉందో చెప్పాలి కాబట్టి త్రాడు ఉందని చెప్పి దానికో పెద్ద సస్పెన్స్ ఎందుకు పెట్టడం అనేది అంటున్నాం త్రాడు కాదు ఎందుకంటే వీడు త్రాడు చూసింది లేదు పెట్టింది లేదు వీడు చూసింది ఇష్యూ కానీ అక్కడ ఉన్నది ఇష్యూ ఎలా అవుతుంది వీడు చూసిందేటివి పాము చూశాడు అది త్రాడని వీడికి తెలియదు పావునే అభి తెలిసే అభిప్రాయంలోనే ఉంటాడు పాము చూశాడు పాము చూసి ఆ పాముకి నెత్తిమీద ఓంకారం ఉంది లేకపోతే మణి ఉంది లేకపోతే మూడు పడగలు ఉన్నాయి లేకపోతే రెండు తలాలు ఉన్నాయి అని ఇలాగా అది నల్ల త్రాసు లేకపోతే పచ్చ పాము అటాడు రంగు దీనికి వస్తుంది కదా అని ఇలా చెప్తారు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు ఒక పెద్ద వయస్సు వాళ్ళు పురుషుడో స్త్రీ ఎవరు సజెస్ట్ చేస్తారంటే మనం అక్కడ ఒక నాగదేవత దేవాలయం కడితే పెంచిది అని సజెస్ట్ చేస్తాం వీడు ఆలోచించుకుంటాడు అది పొలంలో కంటే గట్టి మీద మామూలుగా ప్రభుత్వ భూమిలో అయితే కట్టేయడం తేలిక మన సొంత భూమిలో కట్టడానికి సమస్యలు ప్రభుత్వ భూమిలో అయితే వెళ్ళి కట్టేసేయడం వెళ్ళి అక్కడ పెట్టేసి కట్టేసేస్తే అయిపోయాడు అలా అలా అక్కడ పెంచుకుంటూ ఉంటుంది కాబట్టి వీడు కట్టేసి వస్తుంది ఇదంతా ఏమిటంటారు కాబట్టి ముందు ఒక భ్రమ నిర్మాణం అవుతుంది ఆ భ్రమ నుంచి అనేకలాగా పెంచుకుంటూ పోతాడు ముందు ఆత్మస్వరూపం మీద ఒక కల్పన పెడతాడు నేను ఫలానా అని ఒక కల్పన వేస్తాడు ఆ కల్ప జీవనం కల్పయతే పూర్వం ఇది మాండూక్య పాఠం నేను నేను పాఠం చెప్తున్నానే కానీ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఐఎమ్ సెయిమ్ నాకు అటువంటి డిఫికల్టీలో ఉన్నాను నేను ఎందుకంటే మరి ఈ పాఠం అలాంటి పాఠం ఏమో ఈ కల్పనలన్నింటినీ త్రోసిపుచ్చే పాఠం కానీ వినేవాళ్ళు ఆ స్థాయిలో చేరి మరి దాన్ని అందుకోవాల్సి ఉంటుంది అనివే సో ఎలా అయితే రజ్వామివ సర్పాదయ దానికోసం నేను వ్యాఖ్యానం చేశాను అక్కడ సర్పం లేదు సర్ లేని సర్పాన్ని ఎప్పుడైతే భావించాడో ఆది శబ్దం చేత దాని చుట్టూ ఏవేవో కల్పించుకుంటూ పోతుంది అలాగే ఏవో మానవులు ఇలాగే కల్పిస్తూ ఉంటారు అవన్నీ ఈ కల్పనలన్నీ సత్యాలు అయిపోవు సో ఈ సర్వ ప్రాణి పరికల్పితా భేదా ఎన్ని భేదములు మీరు సమాజంలో చూసుకున్నారో ఇవన్నీ కూడా వివిధ వ్యక్తులు కల్పించినవి తప్పిస్తే వాటిల్లో తత్వం ఏమీ లేదు తత్వం ఏమిటంటే అసలు కల్పించడానికి కూడా ఇప్పుడు మీరు ఆలోచించండి అది పాము అనాలంటే వాడు అక్కడ ఎంతో కొంత చూసి ఉండాలి కదా బ్రుడ్డివాడు పాము అనలేడు కదా అంటే అది పాము భ్రమపడాలంటే కూడా విడికి చూపు ఉండాలి చూపు లేనివాడు భ్రమపడదు చూపు ఉన్నవాడు కాబట్టి పామని భ్రమకి కారణం ఏమిటి చూపు చూపంటే ఏమిటి ఎరుక ఎరుక ఉంటేనే మీకు కల్పన వస్తుంది ఎరుక లేకుండా కల్పనే వస్తుందండి ఇది సినిమా కల్పన రావాలంటే దీపం వెలుగుతుంటే సినిమా కల్పన వస్తుంది దీపమే ఆరిపోతే ఇంక ఏ సినిమాని కల్పిస్తారు మీరు సినిమాని ఏం కల్పిస్తారు తోలుగుమ్మలా పూర్వం పెట్రమాస్టర్లైట్ పెట్టి ఇలా పట్టుకుని ఒకటి కరెంట్ కట్టి పట్టుకుని వాడు ఇంకోటితో వాళ్ళు ఇలా ఆడించేవాడు ఆడించి ఇలా ఇలా అడిగి ఇది బీవుడు వాళ్ళ ఇవాడు ఓహో బీవుడు బీవుడు వాళ్ళందరూ కల్పించి ఇవాళ ఇదొక మరి పెట్రోసే పెట్రోర్స్ రేటు పాత పడిపోయి దానికి నూనె అందక అది అది గుప్ప వద్దే అది లేడు బీవు లేడు బీవుడు లేడు దుర్యోధనుడు లేడు ఎవడు లేడు మళ్ళీ అప్పుడు వీడు వాడు కంగారు పడి దాంట్లో ఇద్దితో సేసి ఇలా ఫోర్స్ చేసి ఇచ్చేసి చేస్తే మళ్ళీ దీపం వచ్చింది ఇదిగో భీవుడు ఇదిగో దుర్యోధనుడు వీళ్ళు ఇద్దరు కొట్టుకు కల్పన చెయ్యాలంటే కూడా వెలుతురు ఉంటే కల్పన వెలుతురు లబ్బితే కల్పన ఏం చేస్తారు ఆ రకంగా మీరు దేవుణ్ణి సృష్టించినా దెయ్యాన్ని సృష్టించినా భూతాన్ని సృష్టించినా ఎన్ని మీరు ఎన్ని సృష్టించాలన్నా ఓ వెలుతురు ఉండాలి ఆ వెలుతురే దేవుడు అది సంగతి అది కథ మనిషి దేవ దేవుళ్ళను సృష్టిస్తూ ఉంటాడు ఈ దేవుళ్ళలో చాలామంది దేవుళ్ళను సృష్టించేవాడు ఒకడు ఒక్కడే వీడికి ఆపోజిట్గా ఇంకొకడు నిలబడి ఉంటాడు ఇంతమంది దేవుళ్ళు లేరు ఒకడే ఉన్నాడనేవాడు ఇంకొకడు మోనోథిస్టిక్ గాడ్ ఆ దేవుడు హేవన్లో ఉన్నాడు అంటాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ దేవుడికి ఫామ్ లేదంటాడు ఆ ఫామ్ లేదంటే ఏ ఫామ్ అసలు అసలు అసలే ఫామ్ లేదా లేకపోతే ఫిజికల్ ఫామ్ లేదా ఎందుకంటే ఫిజి ఫామ్ లేదంటే అసలు దేవుడే ఉండకుండా పుట్టాడు ఎందుకంటే మెంటల్ ఫామ్ ఒకటి ఉంది ఒక మె ఒక ఐడియా వాట్ ఈజ్ ఐడియా ఐడియా ఈజ్ ఎ మెంటల్ ఫామ్ నువ్వు ఫామ్ లేవని నువ్వు అంటే అర్థం ఏంటి హీ డజంట్ హ్యావ్ ఏ ఫిజికల్ ఫామ్ బట్ హీ హ్యాజ్ ఏ మెంటల్ ఫామ్ అని అర్థం దానికి ఆ ఫామ్ ఉన్నట్టే అయింది ఫిజికల్ ఫామ్కి మెంటల్ ఫామ్కి డిఫరెన్స్ లేదు కాబట్టి ఈ మనిషి సృష్టించిన దేవుడు ఈ మనిషి బుద్ధికి తగ్గట్టుగానే ఉంటాడు మనిషి చేత సృష్టించబడని దేవుడు ఒకడు ఉన్నాడు గాడ్ నాట్ క్రియేటెడ్ బై మ్యాన్స్ మైండ్ అన్ క్రియేటెడ్ గాడ్ అండి గాడ్ క్రియేటర్ అవుతాడా క్రియేటెడ్ అవుతాడా క్రియేటర్ అవుతాడు అన్ క్రియేటెడ్ ఒకడు ఉన్నాడు దాని రంగనాథానంద అన్నారు The only uncreated god i'll tell you what is atom eternal self that is the only uncreated god atma ahankaram kadu atma is the uncreated god ee atma akonde ee manishi yokka tattvamayi unnadu kabati vedantamo inni rakala devullanu manaki ivataled ee devanni poojinchu aa devanni poojinchu ani inni rakala devullani వేదాంతం ఇవ్వట్లేదు కర్మకాండ ఇస్తుంది కర్మకాండలోకి వెళ్ళారనుకోండి అగ్నిని పూజించు అగ్ని యజ అంటుంది యజ అంటే ఆరాధించుము కొంచెం సేపటికి వాయుని యజ అంటుంది కొంచెం ఊపిరి మళ్ళీ సోమన్ యజ అంటుంది పోలే సోమన్ చంద్రుని అంటే సూ పూసానం యజ అని సూర్యుడిని ఎక్కడ అసలు వీళ్ళు నిలబడటానికి వీలు లేదు అవకాశం లేదు కూర్చోగానే ఇదిగో యజ మళ్ళీ ఇంకో దేవత నుంచి పూజించకూడదు అలాగా ఇలాంటి దేవతలని కాకుండా ఆత్మనే ఏకైక దేవతగా మనకి వేదాంతం ప్రజెంట్ చేస్తుంది అయితే మరి ఈ దేవతలందరినీ ఆరాధించే వాటి మాట ఏమిటి మనం కూడా ఆరాధిస్తున్నాం కదా అంటే వెరీ క్లియర్ మీకు తెలియకుండానే మీ ఆత్మనే మీరు మరో పేరు పెట్టి ఆరాధిస్తున్నారు మీరు శివుణ్ణి ఆరాధిస్తున్నారంటే శివుడిని ఆరాధిస్తున్నారు ఇప్పుడు శివుడు కనపడ్డాడు సినిమా తెర మీద శివుడు కనపడ్డాడు ఆ సినిమా తెర మీద కనపడిన శివుని రూపము ఆ శివుని రూపాన్ని కనిపింపజేసిన వెలుగు ఈ రెండింటికి ఉండే తేడాన్ని మీరు పట్టుకోలేరండి ఆ రెండింటికి ఎంత తేడా ఉంది భూమికి అంతరిక్షానికి ఉన్నంత తేడా ఉంది సినిమా తెర మీద కనపడ్డ శివుని రూపము ఎంతసేపు కనపడుతుంది ఒక ఐదు నిమిషాలు కనపడుతుంది పోతుంది కానీ అది కనిపింపజేసిన వెలుగు అది అక్కడికి పోదు అది శాశ్వతంగా ఉంటుంది అలాగే వీడు శివుణ్ణి ఆరాధిస్తున్నాడు శివుని ఎందు భక్తిని చేస్తున్నాడు అసలు శివుణ్ణి ప్రకాశింపజేసి ఆరాధనని ప్రకాశింపజేసి భక్తిని ప్రకాశింపజేసి ఉపాసనని ప్రకాశింపజేసి ఇదంతా చేస్తున్న వెలుతురు ఆ ఎరుక అది అసలైన శివుడు అది అసలైన శివుడు మీరు మీ చేత ఆరాధింపబడే శివుడు ఆత్మస్వరూపుడే అని తెలుసుకుంటే అభయం శివోహం శివోహం మీ చేత ఆరాధించబడే శివుడు మీకంటే భిన్నంగా ఉన్నాడనుకోండి అప్పుడు ఆ శివుడికి మనం భయపడుతూనే ఉంటాము అంతే కదా అందులో ఆయన చేతిలో షోలం కూడా ఉండేది ఆ షోలంతో తలకే తీసేస్తాడు ఎవడు తల తీసేస్తాడు ఎవడు చెప్పిన మాట వినలేదో వాడి తల తీసేస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పిన మాట వినాలి కాబట్టి భయం పెట్టేసుకున్నావా లేదా త్తీయాద్వై భయం భవతి అని శృతి రెండవ దాని వలన భయము కలుగు కాబట్టి మనము రాముణ్ణి ఆరాధించిన కృష్ణుని ఆరాధించిన ఆ రాముడు ఆ కృష్ణుడు ఆత్మరూపుడే ఉన్నాడు ఆ ఆత్మతత్వాన్నే దానికి ఒక రూపాన్ని దాని మీద ఆరోపించి అది మనకంటే భిన్నము అని అనుకుని ఆరాధించేసి మళ్ళీ మనలో కలిపేసుకుంటాం ఇప్పుడు ఇలా కూర్చున్నాను ఏమంటే ఇప్పుడు నాకు రాముణ్ణి ధ్యానం చేయాలి అనే సంకల్పం కలిగింది ధ్యానం చేశాను రామ రామ రామ ధ్యానం చేశాను మళ్ళీ నిశ్చలంగా ఉండిపోయాను ఇప్పుడు ఈ రామ ఏమైపోయాడు రామ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే ఉండిపోయాడు ఎక్కడి నుంచి వచ్చాడు నా స్వరూపం నుంచి వచ్చాడా బయట నుంచి వచ్చాడా నా స్వరూపం నుంచి లేదండి దేవాలయంలో ఎదురుకుండా రాముడు విగ్రహం పెట్టుకుని రామా రామా అంటున్నాను అప్పుడు ఆ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు బయట నుంచి వచ్చాడా లోపలి నుంచి వచ్చాడా నా స్వరూపం నుంచే వచ్చాడు నా స్వరూపం నుంచి వచ్చాడంటే బంగారంతో చేసిన నెక్లెస్ బంగారమే అవుతుందా బరోహట అవుతుందా బంగారమే అవుతుంది మీరు బంగారం అండం మానేసి నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ అనే ఒక జీవిత పర్యంతం అంటూ అది బంగారమే ఇంకో జీవితం మీరు అన్నా అది బంగారమే అలాగే రామ రామ రామా అని మీరు ఆ రాముడు మీకంటే భిన్నంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారు కానీ మీకంటే భిన్నంగా లేనే వేడు అది సంగతి తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది సర్వం ఖల్విధం బ్రహ్మ అని ఉంది ఇది సర్వము బ్రహ్మే అని ఉంది ఈశావాస్యమిదం సర్వము ఈ సర్వము ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉన్నది ఆచ్ఛాదితమై ఉన్నది అని ఉంది ఈ తత్వాన్ని ఎవడు గ్రహిస్తాడంటే అంటే సర్వమును ఈశ్వరుడే వ్యాపించి సర్వవ్యాపకుడైన ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అని తెలియాలి అది తెలియాలి కదా ఊరికే అండం కాదు కదా తెలియాలి అంటే శత్రువు లేడు మిత్రుడు లేడు ఈశ్వరుడే ఉన్నాడు పశువు లేదు పక్షి లేదు ఈశ్వరుడే ఉన్నాడు నావాడు పరాయి లేదు ఈశ్వరుడే ఉన్నాడు అని తెలియాలి అది కదా తత్వం అది ఎప్పుడు తెలుస్తుందంటే నా హృదయంలో ఈశ్వరుడే ఉన్నాడని తెలిసినప్పుడు చుట్టూ సృష్టంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడని తెలుస్తుంది మీకు నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని తెలియకుండగా తన తను ఈశ్వరుడు తన తత్వమే ఈశ్వరుడు అని తెలియకుండా మీకు జగత్తు ఈశ్వరుడు అని ఎందుకంటే ప్రయాణం తన నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి నా ఇక్కడ నుంచి వంద మైళ్ళు వెళ్ళాలి ఆ వంద మైళ్ళు ప్రయాణం ఎక్కడ ప్రారంభమవుతుంది ఫస్ట్ స్టెప్లో ప్రారంభం అవుతుంది ఆ ఫస్ట్ స్టెప్ ఎంత దగ్గరగా ఉంటుంది నాకు క్లోజెస్ట్ ఉంటుంది వంద మైళ్ళు ప్రయాణమైనా ఫస్ట్ స్టెప్పే వెయ్యి మైళ్ళు ప్రయాణమైనా ఫస్ట్ స్టెప్పే అదే రకంగా జగత్తంతా ఈశ్వరుణ్ణి దర్శించాలి అంటే ఆ దర్శనము తనతో ఆరంభమవుతుంది సాధారణంగా లోకంలో ధర్మం ఉండాలి అది జనాలు ఎలా ప్రారంభిస్తారు ఊళ్ళో వాళ్ళందరూ ధర్మంగా ఉండాలని ప్రారంభిస్తారు అంచేతనే అది వర్క్ అవుతుంది తానతో ప్రారంభించారు అప్పుడు వర్క్ ధన్యవాదాలు మహాత్మా గాంధీ గారు అలా ఉండేవారు ఆయన ఏది ఆరంభం చేసినా తానతో ఆరంభం చేసేవారు పులో వాళ్ళందరూ అహింస అహింస అని చెప్పేవారు కాదు ఆయన తను అహింస పాటించేవారు పులో వాళ్ళందరూ సత్యం పలకండి అనే అన్నం కాదు తను సత్యం పలికేవారు సో ఆ విధంగా తన హృదయంలో ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకున్ననాడు వాడు కళ్ళు తెరిచి చూస్తే వాడికి సర్వత్రా ఈశ్వరుడే దర్శనమిస్తాయి తన హృదయంలో అటువంటి సాక్షాత్కారం లేనప్పుడు వీడికి సర్వత్రా భిన్న భిన్నంగా కల్పనలే అనుభవానికి వస్తాయి తప్ప ఆ పరమతత్వము అనుభవానికి రాదు కాబట్టి ఏమవుతుంది ద డ్రీమ్ కంటిన్యూస్ ఈ కాల్పనిక జగత్తు కాల్పనిక జీవితము అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంతవరకు పలు తత్వాలను పలు పలు వాదాలను చెప్పి ఆ వాదాలన్నింటినీ చాలా ఓపికగా ఖండించుకుంటూ వచ్చారు భాష్యం అన్యేచ సర్వే లౌకికా ప్రాణిపరికల్పితేద్వామివ సర్పాదయ ూన్యూ ఆత్మని ఆత్మస్వయహేతో అవిద్య పిండీకృత ప్రాణాదిశ్లోకాణ ప్రాణవిదహాను మొదలుపెట్టి ఇంతవరకు సర్వే చేహతు సర్వదా అనే శ్లోకాన్ని అన్నిటికీ కలిపి ముద్ద చేసి ఒక్కటే అర్థం చెప్పేస్తున్నారు ముద్ద చేసి చెప్పేస్తున్నారు పిండీకృతార్థ ఏమిటో అర్థము అంటే సృష్టివాది యొక్క సృష్టి స్థితివాది యొక్క స్థితి లయవాది యొక్క లయము ద్వైతవాది యొక్క ద్వైతము భేదవాది యొక్క భేదము సాంఖ్యవాది యొక్క సాంఖ్యము కర్మవాది యొక్క కర్మ ఇవన్నీ కూడా స్వతంత్రంగా ఉన్న తత్వాలు కానే కావు ఎలా అయితే త్రాడు చూసి ఒకడు మాలన్నాడు మాలావాది ఇంకొకడు సర్పమన్నాడు నాగవాది ఇంకొకడేమో దండం అన్నాడు దండవాది ఇప్పుడు మూడు వాదులు ఉన్నారు నాగవాది సర్పవాది దండవాది ఏది సత్యము మూడు సత్యం కాదు మరి సత్యం ఏమిటి ఈ మాల ఈ దండము ఈ సర్పము దేని ఎందు అదే సత్యం అదే రజ్జు అదేవిధంగా ఇంతవరకు చెప్పినటువంటి ఎన్ని కల్పనలు వాదములు ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మని కల్పితా ఆత్మ చైతన్యమునందు కల్పించబడ్డాయి ఎందుకు ఇలా కల్పిస్తున్నారండి ఎవంటే త్రాడును చూసి దండము అని కల్పించుకుంటున్నాడు ఎందుకు సర్పముని ఎందుకు కల్పించుకుంటున్నాడు అవిద్యయా అది తెలియకపోవడం చేత కల్పించుకుంటున్నాడు అలాగే ఆత్మ విషయంలో కూడా ఆత్మస్వరూప అనిశ్చయ హేతో ఆత్మయే పరబ్రహ్మ అనే విషయం తెలియకపోవడం చేత వీడు కల్పించుకుంటున్నాడు ఇప్పుడు ఈ కల్పించినవి మీరు సర్పం ఉంది సర్పమునందు నాగాన్ని సర్పాన్ని సారీ రజ్జువునందు సర్పాన్ని కల్పించారు సర్పము కానీ సర్పంలో ఒక లేశము వన్ పర్సెంట్ ఆ రజ్జు లేదు తచ్చూన్యే మూడు కల్పనలు చేశారు ఆ మూడింట్లో ఒకటి కానీ అనేకంగా రెండు కానీ మూడు కానీ ఆ రజ్ ఉన్నాయా లేవు ముప్పై కల్పనలు చేశారు ఇప్పుడు పోనే ఉన్నాయా ఇంకొక ముప్పై పెరిగింది కదా కనీసం కొన్నైనా ఉంటాయా ఉండవు మూడు వందల కల్పనలు చేసినా ఏ ఒక్కటి ఆ రజువు నందు యథార్థంగా ఉండదు అదే రకంగా ఆత్మస్వరూపం నందు ఎన్ని కల్పనలు చేసినప్పటికీ అవన్నీ కూడా కల్పనలే తప్ప యథార్థంగా ఉన్నవి కావు ఆత్మ తచ్చూన్యే ఈ కల్పనలన్నిటికీ అతీతంగా ఈ కల్పనలతో సంబంధం లేకుండా ఉంటుంది అటువంటి ఆత్మస్వరూపము వీడికి నిశ్చయంగా తెలియకపోవడం చేతనే వీడు కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు వీడు ఉపవాసం అంటే కల్పన అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా వీడు ఉపవాసం చేశాడు ఉపవాసం చేసి తిండి సరిగ్గా తినకుండా డొక్కమాడి ఉన్నాడు దాంతో టీ తాగుతారు ఉపవాసం చేసిన వాళ్ళు టీ తాగేస్తారు టీ బాగా స్ట్రాంగ్గా పెట్టి తాగేస్తారు అది పైచ్యం చేసేసి హనుమంతుడు పూజాడు అంటాడు హనుమంత్ భక్తుడైతే హనుమంతుడు పోతాడు అదే అయ్యప్ప భక్తుడు అనుకోండి హనుమంతుడు పోండాడు అప్పుడు ఎవరు పోతాడు అయ్యప్ప పోతాడు మామూలుగా ఇంతవరకు ఇలా కూర్చునివాడు ఇలా అయిపోతాడు ఇలా దిసిపోతాడు ఆ మామూలుగా ఈ చెయ్యి అంతవరకు ఇలాగ లూజ్గా ఉండదు స్టిఫ్ అయిపోతుంది మొత్తం బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది అలా అయిపోతుంది అలాగ అయిపోతాడు అలాగే దీసుకుపోతూ ఉంటాడు ఏమిటంటారు వాట్ ఈస్ దాట్ అంటే ఏమిటి ఒక ఆవేశం ఈ ఆవేశం ఎక్కడి నుంచి వచ్చింది కల్పన నుంచి వచ్చింది కాబట్టి ఈ కల్పన దేని మీద కల్పన చేసుకున్నాడు తన స్వరూపం మీద కల్పన చేసుకున్నాడు ఎందుకు చేసేటండి ఇటువంటి పిచ్చి కల్పన అంటే తన స్వరూపము తెలియకపోవడం నేను టీ తాగి పైత్యంలో ఉన్నాను అని కనుక వాడికి తెలిస్తే వెళ్ళి శుభ్రంగా కొంత మంచినీళ్ళు తాగి కొంత ఆహారం తీసుకుంటే ఆ పైత్యం తగ్గుతుంది మామూలుగా సింపుల్గా ఉంటాడు ఇలా బిగుసుకుపోడాలు ఇవే ఉండవు ఏ వీడు బిగిసిపోతే పోనీ వీడు బిగిసిపోయినవాడు బాగానే ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళైనా కొంచెం ఏటా మొహం మీద నీళ్లు తెల్లి వెళ్ళి వెరి మొహం ప్లేట్ ఇడ్లీ తిను అన్నీ అయ్యప్ప పోటీ కలకాయ అని వాడికి ఒక ప్లేట్ ఇడ్లీ ఏదో పెట్టి వాడిని మామూలుగా చెప్పొచ్చా వీళ్ళు వాడి కంటే బిగిసిపోతారు వీళ్ళు మొహడు వచ్చేసి ఇంత విభూతిలో మొహాన్ని పెట్టేస్తున్నాడు కళ్ళలో పడిపోయి కళ్ళు పడిపోతాయి తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు దానివల్ల విభూతి పెట్టేస్తే అయ్యప్ప ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి సపోజ్ పూని అడే అనుకోండి పూని వాడు దాని సంగతితో చూడాలి కానీ ఇలా విభూతి అద్దేస్తే ముఖానికి ఇంతంత ముద్దల ముద్దలు విభూతి పెట్టేస్తే ఉండలు ఉండల కింద అయ్యప్ప వెళ్ళిపోతాడా అయ్యప్పకు విభూతి అంటే భయమా ఏమే అయ్యప్ప కాబట్టి పనుమో ఒకటి ఈ ఆత్మస్వరూపము యొక్క నిశ్చయము లేని కారణంగా అనేకములైన కల్పనలు చేస్తున్నాయి ఈ పాఠము ఇది ఎటువంటి పాఠం అంటే మానవుల యొక్క హృదయంలో ఉండే భావజాలాన్ని శుభ్రంగా క్షాళన చేసేసి పాఠం సబ్బు బట్టల సబ్బు ఉంటేలాగా బాగా రాసేస్తాను చూడండి పాఠం నేను ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇట్ ఈస్ లైక్ దాట్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలిసి మానవుడు కృతార్థుడు కావలను అని ఇంతవరకు కూడా ఈ చెప్పినవన్నీ కూడా పిండీకృతార్థ ప్రాణాది శ్లోకానాం ఇక్కడ ఆపుదాము మిగిలినది రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము గచ్చే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు పిశో ీ ఓం తత్సత్ శ్రీకృష్ణాత్మనమస్